శ్రీ గురుభ్యో నమరి ఓ శృతిస్మృతిపురాణామాలయం కరుణాయం భగవత్పాదశంకర విద్యత జగద్భాసయతేఖిలం చంద్రమశియ సత్తే జోవిద్ధి మామతీ ఈ అధ్యాయానికి పురుషోత్తమయోగముని కొన్ని సందర్భాల్లో పురుషోత్తమ ప్రాప్తి యోగముని అంట అంటే పురుషోత్తముని పూజుత పురుషోత్తము పొందుతా అనగానే ఏ విధంగా అర్థం చేసుకోకూడదు అన్నది మీరు గమనించాలి పురుషోత్తములు అంటే ఓ పెద్ద ఆయన పెద్ద ఆయన ఏం పొందుతాను పెద్ద ఆయన్ని పొందారు అనుకోండి ఏం పొందుతా కాదు సపోజ్ ఓ పెద్ద ఆయన ఉన్నారు ఆయన పొందారు అనుకోండి ఆయన ఆయన నాకు కాళ్ళు పట్టానో లేకపోతే మార్కెట్కి వెళ్ళేదా పట్టుకురామోనో చెప్పాడు అనుకోండి దాన్ని అది మోక్షం అని అనిపించి ఉంటుందా మోక్షం అలా ఉంటుందా ఒక పెద్ద ఆయనను పూట అదే మోక్షం అంటే కాబట్టి పురుషోత్తమ అంటే ఒక పెద్ద కాదు ఇట్ ఈస్ కాల్డ్ పదం పదం పద్యతే ఇది పదం దేనిని మానవుడు పొందుతాడు అంటే పురుషోత్సప్పుడు అంటే ఆ సర్వ చైతన్ ఆ చైతన్యాన్ని తీసుకుని చైతన్యాన్ని ఇప్పుడు ఎలక్ట్రిసిటీని తీసుకుని ఓ బల్బులో ఒక చిన్న గాడ్జెట్లో దాన్ని చొప్పించారనుకోండి అప్పుడు దానికి పేరు ఏమొస్తుంది బల్బు అని పేరు వస్తుంది ఎలక్ట్రిసిటీని తీసుకుని ఇంకో గాడ్జెట్లో చొప్పించారనుకోండి దానికి ఫ్యాన్ అని పేరు వస్తుంది జీవనాత్మన అనుప్రవిశ్య అలాగే ఆ దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేని చైతన్యము అంటే మనకు ఏది చూసినా దేశంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఎవరో ఒక తోట ఉంది ఇంకో టోటల్ లేదు కాలంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది అంటే ఒకప్పుడు ఉంది ఇంకొకడు లేదు వస్తు పరిచ్ఛేదం ఉంటుంది అంటే అది ఇది కానీ మరొకటి కాదు అని ఎలాగంటే భేదాలు పరిచ్ఛేదములు మనకి తెలుసున్న సవములందు ఉంటాయి సకల జరుగుతూ కూడా ఈ పరిచ్ఛేదముల చేత వ్యాప్తమై ఉంటుంది కానీ ఆ పదం ఏదైతే కలదో దాని ఎందు దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేనివి అంటే అనంతము అని పేరు ఎందుకంటే పరిచ్ఛేదము అంటే అంతము అంతము దేశంలో అంతమైపోతుంది ఒక పరిచ్ఛేదం కాలంలో అంతమవుతుంది ఇంకో పరిచ్ఛేదం ఈ వస్తువు అంతమై మరో వస్తువు ఆరంభం అవుతుంది అని మరో పరిచ్ఛేదం ఈ పరిచ్ఛేదములు ఏమీ లేకుండా ఉండే చైతన్యము అంటే దేశమునంతను వ్యాపించి దేశమున ఉంటుంది కాలమునంతను వ్యాపించి కాలమున ఉంటుంది వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తూ వస్తుత్వమునకు ఒక పదార్థము కాకుండా ఉంటుంది అది చైతన్యం దానికి ప్రభావం ఉంటుంది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వర్ణన ఎందుకంటే నేను చేశానో ఈ వర్ణన మీకే ఫిట్ అవుతుంది ఇంకే దేనికి ఫిట్ తెలివికి మీ ఎరుకకు అది ఫిట్ అవుతుంది ఈ వర్ణ ద సో కాబట్టి అది తత్వమస్థితి ఆ తర్వాత వస్తుంది ముందు దేవుడు అనగా అది ఆ ఎరుక ఆ చింతనీయము ఆ వెలుగు ఏమంటే ఎలక్ట్రిసిటీ కొంతమంది పూజిస్తున్నారు ఎలక్ట్రిసిటీ చాలా గొప్పది గొప్పదే విధమైన ఎలక్ట్రిసిటీ దాన్ని పూజిస్తున్నారు పూజించేప్పుడు ఎలా పూజిస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ అంటే అది పురుషుడా స్త్రీయా అని ఆలోచన చేసి పురుషుడని పెట్టి పురుషులు అంటే కొంత మేల్ డామినేషను కొంత సందర్భం కనుక ఆ ఎలక్ట్రిసిటీని ఒక పురుషు ఆకారం తయారు చేసి రెండు చేతులు నాలుగు చేతులు పెట్టి అలా పూర్తి చేస్తున్నారు అనుకోండి అసలు మనం ఏమైనా చెప్పాల్సి ఉంటుంది అప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ సింబాలిక్ అని చెప్పాల్సి ఉంటుంది లేదు కదా అలాగే ఉంటుంది ఆ ఒక మనిషిలాగా నిలబడి నాలుగు చేతులు పెట్టుకుని అలా డ్రెస్అప్ అయి ఉంటుందా ఎలక్ట్రిసిటీ ఆలోచించా లేదు అలా ఉంటుందా ఏ ఒక శక్తి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉండడం ఏంటి ఆయన బాబు అంతటా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండడ సర్వకాలంలో ఎన్నో ఉంటుంది దేనియంలో ఉండడం ఏంటి అన్నింటి అలాగే చెప్పాల్సి ఉంటుంది కదా అదే కదా ఎలక్ట్రిసిటీ అంటే అలాగే ఆ చైతన్యం ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీకా బాక్ ఎనర్జీ పైమా అంటే ఎందుకంటే ఎనర్జీ జనం ఇది చైతన్యం ఎనర్జీకి తను తన ఎవరో తెలియదు ఇతరం ఎవరో తెలియదు చైతన్యానికి తను తెలుస్తూ ఉంటుంది సర్వము కాబట్టి ఆ చైతన్యము అది దానికే పురుషోత్తమ అంటే ఆ చైతన్యానికే ఓకే కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి అంటే ఎవరో ఒక పెద్ద ఆయన ఒక రోగం ఉంటారు వెళ్ళి ఆయన్ని పొందడము అని కాదు తర్వాత చైతన్యాన్ని ఎలా పొందుతారు హౌ విల్ యూ బెట్ ఇట్ పురుషోత్తమ ప్రాప్తి అంటే ఎలా పొందుతారు ఇప్పుడు నది సముద్రమును పొందుము ఎలా పొందుతుంది అంటే నది చేరపట్టుకుని పంచి పచ్చ చేతి పట్టిన వెళ్ళి సముద్రంలోనే ఆయన ఒక ఆయన ఎక్కడ ఉంటాడు వెళ్ళి ఆయన్ని వాటర్ వేసుకుంటుంది ఎంతసేపు వాటర్ వేసుకుంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు వాటర్ వేసుకుంటుంది ఆ తర్వాత ఎవరు కానీ వాళ్ళది అదే పొద్దు ఉంటాయి అలా ప్రతిదాన్ని మన ఇప్పుడు హనుమంతుడు శ్రీరాముని వాటేసుకున్నాడు లేకపోతే శ్రీరాముడే హనుమంతుడిని వాటేసుకున్నాడు ఎంతసేపు వాటేస్తుంటాడు ఎంతసేపు కాబట్టి అది కాదు పొందడం అంటే నదిని నది సముద్రమును పొంది ఇప్పుడు ఆ దేవుడు ఒక చైతన్యమే మీ మాట అయితే మీరు అటువంటి చైతన్యమే కాబట్టి మీ చైతన్య స్వరూపులైన మీరు మీకున్నటువంటి పంచేదములనన్నింటినీ అధిగమిస్తే మీరు ఆ పరమాత్మని పొంది కాదు అర్థం ఏంటండి మీరు పరమాత్మని పొందడం అంటే చెప్పాను నేను ఇప్పుడు పరమాత్మని పొందడము అనగా విమాన వ్యక్తి వైకుంఠానికి వెళ్ళడము అంటే అది ఇప్పుడు మాట్లాడు కాదు వేరే చైతన్య స్వరూపుడైన మీరు ఆ పరమాత్మ చైతన్యం నుండి విలీనమైనందు అంటే అది ఇప్పుడు ఇక్కడ మీరు అనుష్ఠించవచ్చు పొందవచ్చు అది పదము అటువంటి పదాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఇది వేదాంత క్లాస్ ఇది ఏం పురాణం క్లాస్ కాదు పురాణం క్లాస్ అంటే ఎలా ఉంటుంది ఆ పరమాత్మ వైకుంఠంలో ఉంటారు లక్ష్మీదేవి ఆయన కలిసి ఒక బిల్డింగ్లో నివాసం చేస్తూ ఉంటారు అలా వైకుంఠపురంలో నగదిలో ఆ మూల సౌధములు లోపల ఉండేదో అక్కడే ఉంటారు మీరు అక్కడికి అభిమానాలు కూడా అంటారు వెళ్ళేం చేస్తారు సో యూ హౌ టు థింక్ ఆఫ్ అలా పొందగంటే అది విశ్లాసం కదా దిస్ ఈజ్ నాట్ పురాణం ఘటాకాశాదయ ఆకాశ అంశ మీరు ఆ పదము యొక్క అంశలై ఉన్నారు ఎస్కెచ పదస్య అంశ ఇలాగ మేము ఆ పదము యొక్క అంశలై ఎలా ఉన్నాము అంటే చూడ ఆకాశము కలదు ఆకాశం నుంచి ఘటాకాశమును నిర్మాణం చేయాలి ఘటాకాశాన్ని నిర్మాణం చేయాలి ఘటాన్ని నిర్మాణం చేయడం అంటే ఏమి ఉండదు అలా ఘటాకాశమే ఇప్పుడు మీరు కొండని కొన్నారనుకోండి ఘటాన్ని కొనారనుకోండి మీరు ఘటాన్ని కొంటారా ఘటంలో ఉండే ఆకాశాన్ని కొనుక్కుంటారా ఆకాశాన్ని కొనుక్కుంటా సపోజ్ నేను కొండ తయారు చేస్తాను ఎలా తయారు చేస్తానంటే ఆ షేపు వచ్చేట్లా చేసి లోపలంతా కూడా మట్టి ఉండేట్లా చేస్తాను అంతా లోపలంతా కూడా చిలంప్ అయిపోయేట్లా చేస్తాను అటువంటి కొండ మీరు కొనుక్కుంటారా కొనుక్కో మీరు కొనే కుండకు లోపల ఆకాశం ఉండాలి కదా ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందనే చెప్తాను ఓసే మళ్ళీ చెప్తా ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే మట్టి ముద్దు తీసుకున్నాం ఇప్పుడు కొండ ఉందా ఇప్పుడు ఘటాకాశం ఉందా లేదు కానీ మహాకాశం ఉంది మహాకాశం ఉండాలి లేకపోతే ఘటాకాశం ఎక్కడి నుంచి మహాకాశం ఉంది కానీ ఘటాకాశం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆ మట్టి ముద్దల్ని ఇలా పట్టుకుని దాని పొట్ట రోజు రంధ్రం వచ్చి ఇట్లా ఇలా పుష్టి చేస్తా ఇలా ఇలా ఇలా పుష్టి చేస్తా మేడ పురుషం ఇలా చేస్తా ఇప్పుడు ఏమొచ్చింది మీకు ఘటాకాశం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మహాకాశం నుంచి వచ్చింది ఈ ఘటాకాశము మట్టి యొక్క అంశయా ఆకాశం యొక్క అంశయా ఆకాశం యొక్క అంశం కానీ దూరదృష్టవశాత్ ఆ ఘటాకాశానికి మనకున్న బుద్ధి వైపు బుద్ధి ఉందనుకోండి సపోజ్ ఇప్పుడు అది ఏమనుకుంటుంది దేని మట్టి యొక్క అంశము అనుకుంటుంది కానీ ఘటాకాశము మట్టి యొక్క అంశం కాదు ఘటాకాశము దేని అంశ ఆకాశము యొక్క అంశ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ దేహము కాబట్టి దేహము నీవులు మన వస్తుంది ఘటము దేని కూడా ఘటం అంటారు ఘటఘట ఘటఘట ఘట ఘట ఆ మీరు యూ డి నాట్ గట్ ఇట్ నా మనస్సులో ఏమనుందంటే ఘటఘటమే రమసహ్ సాయి అని ఒక వాక్యం అది నేను చెప్పదలుచుకున్నది అంటే ప్రతి ఘటము నందు సాయి అంటే సాయిబాబా అని కాదు ఈశహాన సాయి అని తెలియస్తే ఏమవుతుంది సో ఘట ఘటమే అంటే ప్రతి ఘటము ఈశ్వరుడు ఉంటారు ఎవరు చెప్పారు ఈ మాట మీరు అబ్బాయి వీరాబాయి చెప్పింది అనమాట ఘట ఘటమే రమత సాయి అని కాబట్టి ఘటం అప్పుడు ఏటం కుమ్మరివాడి తయారు చేసే ఘటాలున్నా కాదండి ఇవి ఇవి ఘటములేదా ఎందుకంటే వీటిని కూడా కుమ్మరివాడు ఘటాలు చేసినట్టుగానే ఇవి చేయబడ్డాయి కదా ఘట్యతే ఇటు ఘట కుమరివాడి ఘట ఎలా వచ్చింది మట్టినిలా పోగేస్తే వచ్చింది తీసుకొచ్చి దాన్ని ఆర్గనైజ్ చేస్తే ఘటం వచ్చింది ఇది ఎలా ఇది అలాగే వచ్చాయి తల్లి తిని ఆహారం లోపల ఆర్గనైజ్ అయితే ఇవి ఈ ఘటం వచ్చింది ఈ ఘటం లోపల ఒక శక్తి కలదు ఒక చైతన్యము కలదు సో ఇప్పుడు కాబట్టి ఘటములు ఎన్ని ఉంటే వచ్చారు సో ఉపాధి భేదం అనువిధీయమానా జీవా ఇప్పుడు మీరు చూడండి చిన్న ఘటము ఉన్నది పెద్ద ఘటమున్నది చిన్న ఘటంలో చిన్న ఘటాకాశం పెద్ద ఘటంలో పెద్ద ఘటాకాశమున్నది వాస్తవంలో ఆకాశము చిన్నది కాదు పెద్దది కాదు చిన్న ఘటమును అనుసరించి ఆకాశము చిన్న ఘటాకాశము వలె పెద్ద ఘటమును అనుసరించి అదే ఆకాశము పెద్ద ఘటాకాశము వలె భాషిస్తోంది అలాగే ఎస్ ఉపాధి భేదం అను విధీయమాన జీవా సరిగ్గాలాగా ఇప్పుడు ఒక దేహము ఒక దేహము మనస్సు కలిసి ఉంటాయి ఒక నేనే ఉపాధి అంట యజ్జమెంట్ ఒక మీడియం ఈ ఉపాధి ఇప్పుడు ఎలా ఎలక్ట్రిసిటీకి ప్రతి బల్బు ఒక మీడియం ప్రతి ఫ్యాను ఒక మీడియం అలాగే ఈ పదమునకు ఆ పదము అంటే పరమేశ్వర స్వరూపము ఆత్మ చైతన్యము దానికి ఒక ఉపాధి ఇంక ఇదో ఉపాధి దీంట్లో ప్రవేశించింది ఆ పదం అలాగే ఇంకో ఉపాధి దాంట్లో ప్రవేశించింది అప్పుడప్పుడు ఇక్కడ కోతులు ఉంటాయి అది కూడా ఉపాధిలే వాటిల్లో ప్రవేశించింది ఆ కోతులు మనకు ఈ కోతుల్లాగా ఇవి కోతులు అవి కోతులే ఈ కోతులు భగవద్గీత పుస్తకాలన్నీ కుర్చీలో కూర్చుని చదువుకుంటూ ఆ కోతులు ఆ పైన రేకుల శట్ మీద గడగడగడ జంతువులు వేస్తూ ఉంటాయి ఉపాధిలో భేదం ఉపాధి భేదమే తప్ప ఆ లోపల చైతన్యంలో భేదమేమి ఉండదు కాబట్టి జీవా అందరూ జీవులే ఈ జీవులు ఎక్కడి నుంచి వచ్చారు వేర్వేరు ఉపాధులలో ఆ పదము ప్రవేశించడాన్ని బట్టి ఎలా ప్రవేశించారు ఎలా అయితే వేరువేరు ఘటములైన మహాకాశము ప్రవేశించిందో అలా ప్రవేశించారు వీళ్ళు ఆ పదము కాబట్టి ఎలా అయితే ఘటాకాశములన్నీ మహాకాశం యొక్క అంశాలే అవుతాయో అదేవిధంగా ఈ జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశలే తెలిసింది కదండి చాలా చక్కటి వాక్యం అది పదం ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఘటములో చిక్కుకొని ఉన్నాము ఘటంలో ఎలా చిక్కుకున్నాము ఈ ఘటమే నేను ఈ ఘటమే నాది అని అనుకోవడం చేత చూడండి మీకు రహస్యం చెప్తాను మీరు ఆలోచించండి మీరు చిక్కుకున్నారు నేను చిక్కు పడిపోయాను మై ఫస్ట్ డయా అని ఎప్పుడైనా అనుభవం కలిగిందా మీకు కలిగింది కదా మై ఫస్ట్ డయా నేను బంధంలో చిక్కుకున్నాను అనే అనుభవం కలిగింది కదా అనుభవం మూలం ఏముంది అంటే పరిస్థితులు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని కారణాల మూలంగా నేను బంధంలో ఉన్నాను అని మనకు అలా అనిపిస్తుంది అలా అనుకోవడానికి మనం అలవాటుపడి ఉంటాం కానీ నేను మీకు అర్హస్ చెందుతా మీరు ఎప్పుడు చిక్కుపడిపోయినా అది ఈ విధంగా ఇతరుల కారణంగా పరిస్థితుల కారణంగా మీరు చిక్కుపడిపోలేదు మీరు ఎందుకు చిక్కుపడిపోయారంటే ఎక్కడో ఒక చోట ఆ చిక్కుపడిన స్థలంలో ఎక్కడో ఒక చోట మీరు మమ మమకారాన్ని పెట్టుకున్నారు మీరు మమకారాన్ని పెట్టుకోకపోతే చిక్కుపడాల్సిందేముంది చిక్కుపడాల్సింది ఏమీ లేదు నేను ఎక్కడో ఒక మహానగరానికి వెళ్ళాను దేశాల్లో ఏదో మహానగరానికి వెళ్ళాను అక్కడ మన భారతీయులు ఉంటారు అక్కడ వాళ్ళు ఉంటారు వేదాంతాన్ని అందరూ ఇష్టపడతారు కదా పెద్ద మంది ఇష్టపడతారు వేదాంతాన్ని ఇష్టపడి దీనికుంటే శ్లోతలు దీనికి ఉంటా వేలల్లోనూ లక్షల్లోనూ ఉండకపోవచ్చు కానీ దీనికుంటే శ్లోతలు దీనికుంటా ఎవరో శ్లోకలు వచ్చి నా దగ్గరికి వచ్చాను నేను చాలా జీవితంలో ఒక కష్టమైన పరిస్థితిలో చిక్కుబడి ఉన్నాను ఎందుకండి మీరు యాభై అరవై ఏళ్ళున్న మీరు చుట్టూ పెట్టడానికే ఉంది ఆర్థికమైన ఇబ్బంది కాదు మరి ఏమిటి మీ ఇబ్బంది అంటే నా భార్య ఇంట్లో నాకు అన్నం పెట్టదు కూడుతుంది అంటారు ఈయన కోపం నిత్యంగానే ఉన్నారు కానీ ఇతరుల మీద హింస చేయటం ఈయన స్వభావానికి పడదు ఆయన స్వభావానికి పడదు వీళ్ళు తిరగబడితే అవతల వ్యక్తి ఎందుకు పనికిరా స్త్రీ అంటే అబల కదండి పురుషులు తిరగబడితే ఏముందండి ఏమీ లేదు కానీ వీళ్ళ స్వభావం ఏమిటంటే తిరగబడ్డడు అదేమిటి అలా కొడతారు ఏమిటని ప్రొటెస్ట్ తప్ప వీళ్ళ చేతిలో గ్లాసు విసిరేస్తే అలా విసిరేస్తాం తప్పు అది ఎంత దెబ్బ చూడు అదేదో బ్యాండేడ్ ఏదో వేసుకుంటాడు తప్ప మళ్ళీ తిరగబడి విస్తరడు ఇదో సమస్య భోజనం పెట్టదు హోటల్లో భోజనం చేస్తూ ఉండాలి ఇది సమస్య పోనీ విడిపోతామంటే ఏదో దెబ్బలాకా నేను ఒప్పుకోం విడిపోతాను ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అడిగాడు దానిలో ఉండండి పెద్ద ఇష్యూ లేదు మీ సామానం సంచి బట్టలు అన్నీ సర్దుకోండి ఒక పెట్టలేవుట్ రెండు పెట్టలు అలౌ చేస్తారు ఈ విమానం వాళ్ళు రెండు పెట్టెలు అలౌ చేస్తారు రెండు పెట్టెల్లో సామాన్లు సర్దుకోండి ఢిల్లీకి వన్ వే టికెట్ కొనండి అది ఏంటి ఢిల్లీకి వన్ వే టికెట్ కొనండి ఆ రెండు మీ సామాన్లు పర్సనల్ ఎఫెక్ట్స్ ఏంటి చొక్కాలు ప్యాంట్లు ముఖం కొనుక్కునేవి టూత్ పేస్ట్లు ఇలాంటివేవి ఉంటాయి అవన్నీ రెండు ఢిల్లీ వెళ్ళి విమానం టికెట్ కొనుక్కోవండి చేసి వస్తాయి ఢిల్లీ విమానంలో వెళ్ళి అక్కడ మా స్వామిగీ ఉన్నారు హృషీకృష్ణుడు వారికి నేను ఫోన్ చేస్తాను వారికి మన ఢిల్లీ విమానాశ్రయంలో కారుతో రిసీవ్ చేసుకుని ఏర్పాటు చేద్దాం అది రిసీవ్ చేసుకుని హృషికృష్ణ కూర్చోం తర్వాత ఈ ఉద్యోగాలు ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే నోటీసులు అవి ఉండవు నేను ఏడు వస్తానో మీరు చెప్పొచ్చు నువ్వు రేపటి నుంచి రాబద్దాయా అని వాళ్ళు చెప్పొచ్చు ఆ ఉద్యోగం వాళ్ళకి చెప్పేసేయండి ఇంకా నేను రావట్లేదండి పెద్దవన్నేను తర్వాత చూద్దాం రేపటి నుంచి నేను రావట్లేదు అని మాట వాళ్ళకి చెప్పేయండి దెన్ ఇవే ఫోన్ కాల్ తుండే లేడీ మేడం ఐఎమ్ గోయింగ్ సో టైక్ కేర్ శుభం భూయ అని ఓ మాట అమ్మాయికి ఆ లేడీకి చెప్పండి అమ్మగారికి చెప్పి మీరు హుద్చేషన్ వెళ్ళిపోయి అక్కడ చక్కగా మీకు రూమ్ ఇస్తాను స్వామి సుబ్బానమయ్యసిస్తాను మీరు ఎక్కడ చక్కగా తపస్సు చేసుకుంటా రోడ్ లేకపోతే హ్యాపీగా ఉండండి అయిపోయాను ఓ అంటే ఇది సాల్వ్ ఎదుగుసార్లు ఉంది సాల్వ్ కాకపోవడానికి ఏముంది Oh, when you do that, you believe he did it. He did it. All of the time, in the elevator, long story short, they have a mutual life, so settlement. So, I don't want to be able to get into the world. I don't want to be able to get into the world. I don't want to be able to get into the world. లేకపోతే నా భార్య నా చెప్పిన మాట వినాలి అనో ఇది నా సంతానము అనో ఏదో ఒక మమకారం మీరు పెట్టుకున్నప్పుడే మీరు బంధంలో ఉంటారు మీకు మమకారం లేదనుకోండి ఏముంది బంధం ఏమిటి బంధిస్తుంది మేము నేనేదో కొంచెం బండగా చెప్పాను ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఎక్కడైనా సరే మమకారము ఉన్న చోటనే బంధు ఇప్పుడు నేను చెప్పింది కన్ఫ్రాంటేషన్ దృష్టాంతం ఇక్కడ మీరు కన్ఫ్రాంటేషనే ఉండక్కర్లేదు భార్య చాలా ప్రేమలో ఉందనుకోండి ఈమె నా భార్య అని మీరు అనుకునే ఆసక్తిని పెంచుకుంటే అక్కడ కూడా బంధం ఉంటుంది కన్ఫ్రాంటేషన్ ఉన్నప్పుడే బంధం అని మీరు అనుకోండి నా భార్య నా ఇల్లు నా సంతానము నా అని మీరు ఎక్కడెక్కడ నాని పెట్టారో అక్కడక్కడ బంధము ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ బంధము ఇప్పుడు ఇక్కడ మోక్షం మీరు నాని ఎప్పుడైతే పెట్టారో ఆ నా ఎక్కడి నుంచి వచ్చింది ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధితోటి సాధాత్మ్యమే ఈ మమ అనే రూపంగా మనకి అనుభవానికి వస్తుంది అంటే అవునది ఏదైనా సంసారంలో కష్టాలు ఉంటే ఏదో ఈ పూజ చేసుకుంటే తగ్గుతుంది ఆ గ్రహానికి పూజ చేస్తే తగ్గుతుంది ఈ తీర్పు చేస్తే తగ్గుతుంది ఈ మంత్రి పని చేస్తే తగ్గుతుంది ఇలాంటి సలహాలు చెప్తారనుకున్నాను కానీ చెప్పే సలహా ఈ విధంగా మీరు నా మీద కంప్లైంట్ చేసినట్లయితే ఐ కెన్ హెల్ప్ పెట్టండి ఎందుకంటే నేను చెప్పే సలహా ఇలాగే ఉంటుంది ఇది వేదాంత సలహాయే తప్ప ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏం దీనితో ఉండవు నేను ఏదో దృష్టాంతం చెప్పాను నాకు కల్పించి చెప్తూ ఉంటాం దృష్టాంతాలు నా అభిప్రాయం ఏమిటంటే మమ అనే మమకారము పెట్టుకోబట్టే మనం బద్ధులమై ఉన్నాము ఆ మమకారాన్ని మీరు ప్రక్కన పెట్టగలిగితే ఆ క్షణంలోనే ఆ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ మహా ఎలక్ట్రిసిటీ అయిపోతుంది అలాగం సువర్ణ వి అలాగే ఈ దేహానికి పరిమితమైనటువంటి ఆ చైతన్యము పరమాత్మ చైతన్యంలో విలీనమైపోతుంది మమ అనేదే బంధం బాండ్ కాబట్టి చైతన్యము ఉపాధిలో ప్రవేశించి మమకారాన్ని జోడిస్తే అది జీవుడైనది ఆ మమకారాన్ని తీసేస్తే ఈ జీవ చైతన్యము ఈశ్వర చైతన్యంతో ఒకటి అయిపోతుంది దీన్ని పొందుతా అంటారు పురుషోత్తమ ప్రాప్తి అంటే అలా ఉంటుంది అంతేగాని ఈయన వెళ్ళి ఈ జీవుడు వెళ్ళి ఆ దేవుణ్ణి వాటేసుకుంటాడు అన్నట్టుగా ఉండదు కొంతమంది అన్నారు ఈ జీవుడు వెళ్ళి దేవుడు కొత్తలో కూర్చుంటాడు అన్నారు అలా వర్ణించారు అంటే ఇప్పుడు మన అందరం వెళ్ళిపోయి ఆ విష్ణు కొత్తలో కూర్చుని ఉంటాం విష్ణు పొట్టలో కూర్చుంటే మనకి సుఖం ఉండదు విష్ణువు కూడా సుఖం ఉండదు అదండి ఆ రకమైన పొందడము ఈ ద్వైత ప్రధానమైన పొందడం ఏది కలదు అది ఏ లెక్కలో మీరు చూసుకున్నా అది వర్క్ అవుతుంది వైకుంఠం వెళ్తారు ఆయన బిల్డింగ్లో ఉంటారు మీరు ఫ్లాట్లో ఉంటారు అది వర్క్ అవుట్ అది బంధం మోక్ష బంధమే చదువు అది బంధమే ఆయన కొత్త లోపల మీరు ఉంటారు అది వర్కౌట్ కాదు ఆయన ఇలా నోరు తెరిస్తే లోపల మీరు లోపల అలవాటుతో లోపల ఉంటారు నో అది వర్కౌట్ కాదు ఆయనకి సమస్య మీకు సమస్య కాదంటే ఏదో కథలో కథలు మీరు ఇంకా చాలా కథలు చెప్పండి కథలు చెప్పడం మానేస్తే నేను నేనేమైనా వేదాంతం చెప్తాను అది సమస్య ఆ కథ జో అర్థం ఉంటుండాలి అదేమిటో తర్వాత మీరు మెచ్చుకు పట్టుకోండి కథకి అర్థం ఏమై అందులో అనగా అర్థం లేదంటే దెన్ కదా కథ ఈ హ్యాజ్ నో వాల్యూ దానికి వాల్యూ ఏముండదు కాబట్టి పదమును పొందుత శంకర్లు ఎంత బాగా చెప్పారో చూడ ఎస్య పదస్య ఉపాధి భేదం అనువిధీయమానా జీవా అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసిన ఆ పదము అనేకానేకములైన ఉపాధులను అనుసరించి ఆ ఉపాధి ఎలా ఉంటే అలా ఉంటుంది ఈ పదము ఆ ఉపాధి కోతి అయితే ఈ పదము కోతిలా అవుతాం ఉపాధి కుక్క అయితే ఈ పదము కుక్క అవుతాం అను విజీయమాన నేను తెలుగులో ఏం రసేనో గుర్తులేదు ఏందస్యన తెలుగులో ఏదో ఉంటుంది సో ఈ పదము ఎలా ఉందంటే ఏ ఉపాధి ఉంటే దానికి తగ్గట్టుగా ఉంది ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది బల్బులో ప్రకాశిస్తుంది ఫ్యాన్లో కూడా ప్రకాశించిందన్న ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో కూడా ప్రకాశించింది అనుకోవడం ఇప్పుడు ఏమవుతుంది ఆ ఫ్యాను కాలిపోతుంది కదా ఫ్యాన్లో కూడా చక్కగా వెలిగిపోవడం మంటల్లాగా ప్రకాశించింది అనుకోండి అప్పుడు ఆ ఫ్యాన్ ఏమవుతుంది కాలికి వెళ్ళకూడదు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రకాశించకూడదు ఫ్యాన్లో తిరగాలి బల్బులో తిరగడం ప్రారంభించింది అనుకో సమస్య కాబట్టి బల్బులో వెలగాలి ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఆ ఎలక్ట్రిసిటీ అంతేకాని ఉపాధిని అణు విధీయమానంగా ఉండాలి అంతే తప్ప కనిష్టం వచ్చినట్లు కాబట్టి ఇప్పుడు మోటివ్ పవర్ కాదు మోటివ్ పవర్ ఉంటుంది ఫ్రంట్ గేర్ వేసినప్పుడు ముందుకు వెళ్ళాలి బ్యాక్ గేర్ వేసినప్పుడు వెనక్కి వెళ్ళాలి అంతేగాని ఫ్రంట్ గేర్ వేసినప్పుడు వెనక్కి బ్యాక్ గేర్ వేసినప్పుడు ముందుకి వెళ్ళింది అనుకోండి అప్పుడు లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి అలా వెళ్ళదు కూడా ఇట్ మోటివ్ పవర్ అది ఎటు పంపించాలనేది మీరు నిర్ణయిస్తారు ఈ ఘటాకాశము లాయ ఘటాకాశాదయ మహాకాశస్య అంశా ఇవ అది పదము ఈ పదమును బాగా తెలుసుకుంటే ఉపయోగపడుతుందని నేను కొంచెం జాగ్రత్తంగా చెప్తూ ఉంటాను సస్ పదస్ సర్వాత్మత్వం సర్వం వ్యవహారాస్పద వివక్షు ఇప్పుడు ఆ పదమునకు రెండు లక్షణాలని చెప్పాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు వివక్షు చెప్పబోరుతున్నవాడు ఎవరు చెప్పబోరేది శ్రీకృష్ణుడు ఆ పదమునకు రెండు లక్షణాలు ఉన్నాయని చెప్పబోరుతున్నాడు ఆయన శ్రీకృష్ణుడు అంటే ఒక ఫిలాసఫర్ ఆయన టు బిగిన్ విత్ హీ వాజ్ ఎ ఫిలాసఫర్ మహాభారతంలో శ్రీకృష్ణుడు హీ వాజ్ ఎ ఫిలాసఫర్ దట్ ఈజ్ వాట్ హీవర్స్ కానీ Bhagavatam lo Krishna lo, he is less a philosopher and more something else. Kabate, mana Bharatiya Chaitanyam lo, Bharata uh, Chaitanyam lo, Hindu Chaitanyam lo, ishikto chit. He would say, Shri Krishna as the Jagad Guru is replaced by Shri Krishna, the singer and the dancer. Anishikto chit. Ishikto, ఇది మంచిది కాదు ఇది ఇది మన ధర్మానికి ఇది హానికరము ఇది అంగీకారము కాదు ఈ శిష్యు యోగ్యమైనది కాదు అని ఈ అందరో మహానుభావులు చెప్పి ఉన్నారు మీకు అది కూడా తెలుసుకోవచ్చు చాలామంది ఎందుకంటే లోకంలో ఇటువంటి అభిప్రాయం కూడా ఉంటుందని కూడా జనా అడగడు సుమస్వామి ఉండే కారణంగా రెండు వందల చెప్పాడు మీరు ఈ రాధాకృష్ణుని పక్కన పెట్టి గీతాకృష్ణుల్ని పట్టుకుంటారా బాబు ఈ రాధాకృష్ణుడితో మీరు ఏదేతో పోతున్నారు గీతాకృష్ణుని కొట్టుకోండి మరి మేము గీతాకృష్ణుని కొట్టుకుంటే రాధాకృష్ణుడు మాట్లాడితే తర్వాత వద్దు కానీ రాధాకృష్ణుడికి ఎక్కడికి వెళ్ళిపోవడాయినా ఉంది గీతాకృష్ణుని మీరు గట్టిగా కొట్టుకోండి రాధాకృష్ణుడిని పక్కన పెట్టండి అని చెప్పాడు ఆయన కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పబోడుతున్న కృష్ణుడు ఈ కృష్ణుడు గీతాకృష్ణుడు రాధాకృష్ణుడు కాదు That is a different kind of Krishna. So, if you can tell Krishna, what is he saying? What is he saying? He says, he says, He says, That word is one word. He says, What is he saying? Sarva-atma-tma. That word is the first word. Sarva-atma is the first word. I will say, How does the necklace of the Atma? బంగ కంకణం యొక్క ఆత్మ బంగారు నోసుంగు యొక్క ఆత్మ బంగారు నోసుంగ్ అంటే ఏదో ప్రసనం తుంటుందనుకుంటున్నాడండి నోస్ంగ్ అంటే ఇలా ఇలా ఉంటుంది అది చిన్నదిగా ఏదో ఉండదు దాని లోపలంచి మన తలకాయ దూరిపోతుంది అంటుంటూ మేము వస్తుంది దాని ఆసం ఏంటి బంగారు ఇయర్ రింగ్స్ రెండు ఉంటాయి వాటి ఆసన ఏమిటి బంగారు పాదములకు నూపురములు ధరిస్తే దాని ఆత్మ ఏమిటి బంగారు ఓడ్యానం యొక్క ఆత్మ ఉద్యానం అంటే సంస్కృతం వడ్డానం అంటే చిత్రకృతి వికృతి సో ఓడ్యానం యొక్క ఆత్మ ఏమిటి బజ యొక్క ఆత్మ పరమాత్మ మనిషి యొక్క ఆత్మ పరమాత్మ నక్క యొక్క ఆత్మ పరమాత్మ కోతి యొక్క ఆత్మ పరమాత్మ మన చెరపల్లి జైల్లో మన మిత్రులందరూ నుండి ఉన్నారు వాళ్ళందరి ఆత్మ ఏమిటి పరమాత్మ ఒక ఆశ్రమంలో భక్తులు భజన చేస్తున్నారు వాళ్ళ ఆత్మ ఏమిటి పరమాత్మ సర్వాత్మత్వం ఇది చెప్పడం ఆయన లక్ష్యం వివక్ష అది చెప్పాలనుకుంటున్నాను ఈ సకల ప్రాణులలో ఉన్న ఆత్మరూపంగా ఉన్న పదము దానిని మీరు పొందబోతున్నాడు సర్వాత్మ తర్వాత సర్వ వ్యవహార ఆస్పదత్వం ఇప్పుడు కోతి గెంతులు వేస్తోంది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆ పరమాత్మ నుండి వచ్చింది మనిషి పుస్తకం చదివి పెద్ద పెద్ద పాండిత్య ప్రవచనాలు చెప్తున్నాడు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ నుండి ఇంకొకడు భోగపరాయణుడు అలా భోగాల్లో డ్యాన్స్లో కావో పీవో మజాకడో అందులో ఏదో భోగాలను అనుభవిస్తున్నాడు దానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ సర్వం వ్యవహార ఆస్పద ఇప్పుడు దోమలు ఉంటాయి అవి ఏం చేస్తాయి పొగలు నిద్రపోతాయి ఎక్కడో చెట్ల మీద ఆకుల మీద వాటి నివాస స్థానాలు పట్టుకుంటాయి నీటి పనీయలు ఇక్కడ అక్కడ హాయిగా మిషాంతిగా ఉంటాయి సాయంకాలం అయ్యేప్పటికీ వీళ్ళు మానవులు ఉన్నారే వీళ్ళు వేడే తలుపులు వేసేసుకుంటారని మనం తలుపులు వేసుకోవడానికి ముందే చక్కగా బిలబెల లోపలికి వచ్చేసి లోపల అదిగా ఉంటాయి మనం భోజనాలన్నీ చేసి మనం నిద్రపోదాం అనుకునేప్పటికీ అవి అప్పుడు తెలివి తెచ్చుకుని అవి ఆహారంలోని సం సంపాదించుకోవటం ప్రయత్నం చేస్తాయి ఎంత ఆహారం తీసుకుంటాయి ఇదిగో మీ వన్ డ్రాప్ బ్లడ్ తీసుకుంటాయి అందుట్లోకి మీకేమో నష్టం వచ్చేసి అది దోమ యొక్క వ్యవహారం ఆ వ్యవహారానికి కావాల్సిన చైతన్యం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వాటికి పరమాత్మ నుంచి కాబట్టి ఇది ఎలాగంటే దోమ కుట్టింది మీరు ఎలా కొట్టారు అది ఏజీ లెక్క ఆ కుట్టే దోమలో ఉండే చైతన్యం ఈ కొట్టే చేతిలో ఉండే చైతన్యం ఒక్కటే ఇట్ ఈజ్ లైక్ సర్వవ్యవహారాస్పదత్వం లేదా ఉపనిషత్తులో ఏమన్నారంటే చక్షుషు చక్షుషు మనసో మన వాచోహ వాచము వచోహ వాచము ద్వితీయగా ఉంటుంది తన సుమారోపం వాచోహ వాస్త ప్రాణస్థు ప్రాణ అంటే అన్ని వ్యవహార శ్రోత్రస్తు శ్రోత్రము కాబట్టి ఈ వ్యవహారములు వ్యవహారము అంటే ప్రపంచంలో ఉండే శబ్దస్పష్టాలులను తెలియట దానికి వ్యవహారము అని పేరు కాబట్టి ఈ సర్వము సర్వము తెలుసుకుంటూ ఉంటుంది ఇప్పుడు మీరు కుక్క కేసు కుక్క మీకు ఉంటుంది మీరు కుక్కకి తెలుస్తూ ఉంటారు కుక్కకి తెలుస్తూ ఉంటుంది దానికి బాస్పి తెలుస్తూ ఉంటుంది బాస్పి కోపం కుక్కలు చాలా బేసిస్టుగా ఉంటాయి వాళ్ళ సన్యాసి వెళ్తున్నాడనుకోండి మురుగుతాయి కోపంగా మురుగుతాయి ఎప్పుడైనా నువ్వు అందరూ వేసుకుని ఒక రకంగా డ్రెస్ చేస్తుంటాయి నువ్వు ఇలా ఒకట ఒకటి డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు కోపపడతాయి అదే ఎవరైనా ఈ ర్యాంక్ ఫిక్కర్స్ ఉన్నారనుకోండి ఏ ఈ డోన్ లుక్ క్లీన్ అని వాళ్ళ వాళ్ళ మీద కూడా అవి కొంత జులుమ్ చేస్తాయి కొంత జులుమ్ చేస్తాయి ఏ భౌభోగాన్ని ఒకరికి వాటికి మంచి చెల్లిటలు ఉంటాయి వాటి నుంచి తల్లిదట్లు వాటికి ఉంటాయి ఆ చెల్లిచాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి ఆ పరమాత్మ సర్వవ్యవహార ఆస్పదత్వం చ వివక్షు ఇప్పుడు ఇది చెప్పాలి సర్వాత్మత్వము సర్వవ్యవహారాస్పదత్వము చెప్పాలి మీకు రహస్యం చెప్తారు మీరు దేవుణ్ణి ఈ జగత్తులో చూడగలిగేలా మీకు దేవుడు దొరుకుతాడు మీరు దేవుణ్ణి జగత్తులో చూడలేకపోయారా మీరు ఆ దేవుణ్ణి అలా ఎదుర్కొంటూ ఉండడం ఆ దేవుడే మీకు దొరికి దేవుడు కాదు కాబట్టి నేను చెప్పిన అత్యంత సరళమైన దృష్టాంతాలను మీరు గట్టిగా ఆలోచన చేయండి వాటి గురించి గట్టిగా ఆలోచన చేయండి ఎందుకంటే మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణి దూరం పెట్టుకుంటాడు ఎలా పెట్టుకుంటాడు దేవుడు చాలా స్వర్గంలో ఉంటాడు గాడింగ్ హ్యావెట్ అని మీరు ఎప్పుడైతే దేవుణ్ణి దూరం పెట్టుకుంటారో అప్పుడు మీ వ్యవహారాలని మీరు చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు మీకు అవసరం అనిపించినప్పుడు దేవుణ్ణి ఓ దేవా అంటూ ఉండొచ్చు దిస్ ఈస్ థింగ్ ఆఫ్ కన్వీనియన్స్ థింగ్ ఆఫ్ కన్వీనియన్స్ అలా చేస్తూ ఉంటాడు మనిషి అలాంటి పొరపాటు అలాగే చేయకూడదు దేవుణ్ణి దూరంగా పెట్టుకోకూడదు దేవుణ్ణి చాలా దగ్గరికి రా ఉన్న దేవుణ్ణి గుర్తించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలా దూరంగా పెట్టుకున్నావు అనుకోండి దేవుణ్ణి దూరంగా పెట్టుకుంటే దూరంగానే ఉండిపోతుంది తద్ధూరే తద్వంతికే అని ఉపనిషి చెప్తుంది అది ఎవరు దూరంగా ఉన్నాడయ్యా నువ్వు కావాలనుకుంటే ఊ అని తది అంతికె తద్వంతికైనందిగా తు అంతికె అదేవు నువ్వు కావాలనుకుంటే చాలా దగ్గరగా ఉంటాయి ఇప్పుడు ఎవరో ఉన్నారు ఆకాశం ఎక్కడుంది ఆకాశం ఎక్కడుందంటే సూర్యమండలం చుట్టూ ఉందన్న సూర్యమండలం చుట్టూ ఉంది నిజంగా దా తప్పే లేదు సూర్యమండలం చుట్టూ ఆకాశం ఉంది ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టారు ఈ ఆకాశాన్ని దూరంగా పెట్టారు మీరు కావాలనుకుంటే చాలా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు ఎంత దగ్గరగా అంటే మీరు దాని పెంచేప్పుడు మాట మాట్లాడేప్పుడు భోజనం చేసేప్పుడు ఇదంతా కూడా రక్త ప్రసాదము ఇదంతా కూడా ఆకాశము వల్లనే సంభవం అవుతున్నది మాట్లాడేప్పుడు కూడా కఠంలో ఆకాశం ఉంటేనే మాట్లాడగలుగుతారు లేకపోతే మాట్లాడలేదు కాబట్టి ఆ పరమాత్మను మీరు దూరంగా పెట్టుకోవచ్చు దగ్గరగా పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా దగ్గరగా పెట్టేటువంటి పద్ధతిగా చెప్తాడు దూరాన్ని చెప్తాడు దగ్గరని చెప్తాడు రుణుడిని చెప్తాడు ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలని మనం ఓపిక్గా వాటిని వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది ఋయుడు చతుర్భిశ్లోకై విభూతి సంక్షేపమాహ భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు నాలుగు శ్లోకాలతో ఆ పరమాత్మ యొక్క విభూతి సంక్షేపం విభూతిని సంక్షేపముగా చెప్పినాడు విభూతి అనగానే నేను పదోధ్యాయంలోనే విస్తారంగా చెప్పాను అయినా కూడా ఇంకోసారి గుర్తు చేస్తా విశేషేణ భవనం విభూతి విభూతి అంటే భవనం సో ఉండుతా ఎలా ఉండడం విశేషేణ భవనం ఇప్పుడు ఇప్పుడు వైర్ ఉంది ఈ వైర్లో ఎలక్ట్రిసిటీ ఉందా ఉంది బల్బులో ఉందా ఉంది కానీ వైర్లో ఉండడానికి బల్బులో ఉండడానికి తేడా లేదండి వైర్లో ఎలా ఉంది ఉందా లేదా కూడా చెప్పలేనట్టుగా దాగి కనబడకుండా ఉన్నది బల్బులో ఎలా ఉంది ఆ మీరు ఆలోచించండి వైర్లో ఎలక్ట్రిసిటీ లేదేమో అనిపించేట్లో ఉంది బల్బులో ఎలా ఉంది ఆ బా గొప్పగా వెలిగిపోతూ ఉన్నది అంటే ఉండడం అంతటా ఉన్నది అయితే ఆ భూతి భూతికి విభూతికి తేడా భూతి అంతటా ఉండవు భూతంటే ఉండడం అంతటా విభూతి అంటే వెలిగిపోతూ ఉండడం అది అంతటా లేదు బల్బులోనే ఉంది ఎలక్ట్రిసిటీ సందర్భంలో బల్బులోనే ఉంది అది విభూతి కాబట్టి విశేషమైన భవనం విభూతి సో నాలుగు శ్లోకాల్లో సంక్షేపంగా అంటే వంటి ఛాదస్ంగా వందలాది దృష్టాంతాలు కాకుండా ఏవో రెండు మూడు నాలుగు దృష్టాంతాలు నాలుగు శ్లోకాల్లో ఆయన చెప్తాడు ఆ పరమాత్మ యొక్క ఈభుతను చెప్తాడు ఎలా ఉండడము మీరు చాలా తేలికగా గుర్తుపట్టగలిగి ఇట్లా చెప్తారు శంకర్లు అనేక సందర్భాల్లో ఉంటారు ఘట అన్నప్పుడు ఆ సట్ ఏదిగలదో అది పరమాత్మయే పరమాత్మ యొక్క అస్తిత్వమే ఆ ఘటమునకు సంక్రమించండి ఎస్యవ స్వరణం సదాత్మకం సత్ అసత్కల్పార్థగం భాష ఘటము అసత్కల్పము అది ఘటము యథార్థంగా ఉన్నది కాదు నామరూపాలు మిథ్యా ఆ మిథ్యా నామరూపములలో సద్పంగా పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు అది హయ్యెస్ట్ ఫిలాసఫీ కాబట్టి నీకు దేవుడు ఎక్కడు దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఎలా చెప్పగలవు నువ్వు చెప్పు నాకు ఘటమున్నదా చెప్పు నాకు ఉన్నది ఘటము యొక్క ఉనికి దేవుని యొక్క ఉనికిని నీవు తెలుసుకోగల తెలుసుకోగలగాలి అది హయ్యెస్ట్ ఫిలాసఫీ ఘటము యొక్క ఉనికిలో దేవుని యొక్క ఉనికిని గుర్తించగలగడం కానీ అందరూ అంత పని చేయలేరు మానవుడి మస్తిష్కము చాలా బలహీనంగా ఉంటుంది మనుషులు చాలా ప్రెసిడిషస్ ఫిక్సేషన్స్ పెట్టుకుని ఉంటారు ఘటము దేవుడు అంటే ఏ విధండి ఇలాంటివన్నీ చెప్తాడు ఘటం దేవుడు ఎలా అవుతుంది హిమాలు దిక్కుండా అది మంగళం కూడా కాదు మంగళం ఒకసారి నేను ఒక ఘటం పట్టుకుని వస్తున్నాను రోజునే ఏదో ఘటం ఏదో అవసరం వచ్చింది గురుకులలో ఏదో వేదం అది వెళ్ళిస్తూ ఉండేవాళ్ళం చిన్న వయస్సు లేడికి తలచే లేచిందే పరుగు అన్నట్టుగా ఘటం కావాలనిపించింది అంటే ఘట ఎంత ఉంటుందంటే అనా అనా అయితే ఉంటాడు ఘటం ఆ రోజుల్లో అన్నీ అనాకి ఒక అనా పట్టుకుని పరిగెత్తుకుని కుమ్మరి ఒక పాటలో ఉండి కూడా ఆయన ఇంటి బయట ఘటాలు చేసుకుని అమ్ముకుంటూ ఉండి కూడా ఆయన దిగురికి వెళ్ళిపోయి నాకు ఘటం కావాలని పోంతులు ఇలా వచ్చే పొద్దున్నట్టే ఘటం కావాలి ఓకే నీకే ఘటన కావాలి అనా ఆయనకు అనా ఇచ్చేసినా ఘటం తీసుకుని వచ్చేస్తున్నా వచ్చేస్తుంటే ఏమిటో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది నన్ను తిట్టేస్తున్నారు ఏమిట్రా బుద్ధి ఇది అదేం తిట్టేస్తున్నారు ఏమిటో అందరూ ఇంతలా తిట్టేస్తున్నారు అది నన్ను ఏమిటని అందరూ కావాల్సిన వాళ్ళే అన్నలు తమ్ముళ్ళు భార్య కాదు భార్య కాదు తల్లి తండ్రి పెత్తం తిన్న తండ్రి అందరూ ఇచ్చేస్తున్నారు ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరూ ఇచ్చేస్తున్నారు బుద్ధి లేదు ఇప్పో తను నేను ఆశ్చర్యమై ఇందులో అలా తీర్చేస్తున్నాను అంటే పొద్దున్నే కొండ పట్టుకుని బయలుదేరాడు బుద్ధి లేకపోతే సరే తిట్టాడు నేనేమిటి కుండ తప్పేటంటే అరే వాడిని మూలు మూతున్నానండి వాటికి వాడి చేతి కుండ తీసుకోండి ఎవరైనా అని అప్పుడు నేను అడిగాను ఆ కుండ వతల పారేసి అడిగాను ఏమిటో విషయం ఏమిటో చెప్పండి పొద్దున్నే కొండ పుట్టుకుని బయలుదేరడం అంత అమంగళం అదే కానీ మరొకటి లేదురా బాబు అంటే ఏమిటి అమంగళం అడి వీడంత ముగ్గురు వీడే కానీ వీడికి నోరు వచ్చి చెప్పేది కూడా కాదు ఇవి అని మనం అలా గురించి ఎంత ప్రజ్లిస్తుందో ఆలోచించండి కొండ అనేప్పటికీ భయపడిపోతాను కదా ఎవరిలో పోయినంత దుఃఖం భయం పడతాను ఉండ అనే మాట అసలు అన్నీ ఉండు అంత పూర్వానుగ్రహం అంతటి ప్రిఫ్టీ ఫిక్సేషన్ అవన్నీ మనస్సులో పెట్టుకుని మీరు ఉంటే మీకు ఘటమునందు ఈశ్వరుని యొక్క సతిని మీరు ఎలా గుర్తించగలుగుతారు గుర్తించలేరు అంటే మనుషుల మస్తిష్కములలో ఎన్నెన్ని ఫిక్సేషన్స్ ఉంటాయన్న దానికి దృష్టాంతమే పెట్టాలి